రి ఓం గణానా గణపతివామహే కవిం కవీనాము పమశ్రవస్తమం జ్యేష్రాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత శృణ్వన్నోతిభీదాదనం శ్రీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమాం परियंताम అస్మాచార్యపర్య వందే గురుపరంపరా అర్జున ఉవాచ సతక్ భక్తస్వాం పర్యపాసతే చాప్యక్షరం వ్యక్తాకే యోగ విత్తమా ఈ ప్రశ్న ఈ సందర్భం కొంచెం కాషస్గా మనం పరిశీలించాల్సిన అవసరం ఉన్నది అర్జునుని యొక్క ప్రశ్న ఈ అధ్యాయం ప్రారంభంలో అయితే అంతకంటే ముందే శంకర భగవత్పాదుల యొక్క అవతారికను చూద్దాము ద్వితీయ ప్రభుతిషు అధ్యాయూ విభూత్యంతూ పరమాత్మన బ్రహ్మణ అక్షరస్యా విధ్వస్త సర్వ విశేషణ ఉపాసనముక్తం ఉపాసనము అనే పదాన్ని అర్థం చేసుకోవాలి ఉపాసనము అంటే ఉప ఆసనం సమీపమునందు ఉట ఈ ఉపా అనే పదము ఇది వేదాంతులకు చాలా ఇంపార్టెంట్ పదం ఉపసర్గంటారది ఇప్పుడు ఉపనిషత్తులో ఉందా ఉప అలాగే పిల్లవాడికి ఉపనయనం చేసేదంట ఉపనయనము ఉప ఉన్నది అలాగే గురువును ఉపసాధనము చేయిక సో గురువు వద్దకు వెళ్ళి అయ్యా మేము వేదాంతం చదువుకుంటాం మీరు పోషించండి అని కోరడము దానికి ఉపసదనము అని పేరు అలాగే ఉపవాసము అనేది ప్రసిద్ధంగా ఉన్న పదము ఇక్కడ ఉపాసనము అని అంటారు ఇవన్నీ కూడా ఆ ఉప అనే పదంతో వచ్చినటువంటి సమాసాలు సమాస పదము ఉపా అనే ఉపసర్గది సో ఉప అంటే దగ్గర దగ్గర నియర్ క్లోజర్ ఎలా వస్తుందంటే మనిషి ఈ సంసారంలో బాగా చిక్కుకుపోయి ఉంటాడు రోజు రోజు రోజు తర్వాత రోజు వారం తర్వాత వారం నెల తర్వాత నెల సంవత్సరం తర్వాత సంవత్సరము ఆ రకంగా సంసారంలో మరింత లోతుకి పోయి మాటే తప్ప సంసారం నుంచి కొంచెం విముక్తుడై ఒక్క పొసరు దాని పొంది ఈశ్వరునకు సమీపముగా వెళ్ళుటనేది చాలా కఠినమైన విషయం అయితే జీవితంలో సాధారణంగా జనులు ఎలా ఉంటారంటే మన చుట్టూ ఒక జగత్తున్నది ఆ జగత్తులో నేనున్నాను నేను అనగా ఎవరు దేహేంద్రియముల యొక్క సముదాయమే నేను సో ఈ దేహేంద్రియ సముదాయ రూపమైన నేను ఈ ఈ విశాలమైన నామరూపాత్మకమైన నానాత్మవిశిష్టమైన ఆ జగత్తులో నేను వ్యవహరించాలి ఈ జగత్తు నేను నేను జగత్తు ఇది సత్యం ఇది ఉన్న స్థితి ఇక దేవుడు అనేవాణ్ణి ఈ నేను జగత్తు అనే ఈ స్థితిలోనికి బలాత్కారంగా గుంజుకు రావాలి కదా దేవుణ్ణి ఈ ఈ వాతావరణం దీంట్లోకి తీసుకురావడం బలవంతంగా యూ హ్యావ్ టు బ్రింగిన్ గాడ్ తీసుకొచ్చి ఏదో కొద్దిసేపు ఆ దేవుడితో కొంత వ్యవహారం చేసేదో పూజను లేకపోతే ఏదో కర్మ చేయడమో లేకపోతే గుంజల సేవనం ఏదో చేయడం ఉయ్యాలలో దేవుడు కొద్దిసేపు ఊరేగించడం అనో లేకపోతే ఉపాసన చేయడం అనో ఊరేగింపో లేకపోతే ఉయ్యాల సేవ ఇలాంటిది ఏదో కొద్దిసేపు చూసి చాలండి ఇంకా మీ దాన్ని మీరు వెళ్ళడండి అని మళ్ళీ మనం సంసారంలోకి వెళ్ళిపోతా ఉన్నాం మనిషి ఈ విధంగా సో హండ్రెడ్ నూటికి తొంభై తొమ్మిది పాళ్ళు సంసారంతోటే సతమతమవుతూ ఉంటాయి ఏదో ఈ సంసారంలో సంతృప్తి అనేది ఎప్పటికీ కలగదు సంసారంలో పూర్ణత్వం అనేది మనకు అనుభవానికి రానే రాదు పైగా సంసారంలో దుఃఖము భయము అనుభవానికి వస్తూ ఉంటాయి శోక భయమును అనుభవానికి వస్తూ ఉంటాయి ఈ సంసారము ఒకవైపు నుంచి ఆకర్షిస్తూనే మరోవైపు నుంచి మనకు శోకమును భయాన్ని పెంచేసి పెడుతుంది కాబట్టి ఈ శోకము నుండి భయము నుండి విముక్తిని కోరి ఈ సంసారము నుండి బయటపడే ఉపాయమేమిటి అనే విముక్తిని కోరి ఈశ్వరుణ్ణి ఆశ్రయించే ప్రయత్నం మనిషి చేస్తాడు అలాగా సంసారము నుండి వాడు విరక్తులు అవ్వాలి సంసారము ఎడల ఒకంత హోత పుట్టాలి వాడికి అప్పుడు ఈశ్వరును దగ్గరకు వెళ్ళుట అనేటువంటి ప్రక్రియ ఆరంభమవుతుంది అదిగో ఆ ఉపా అంటే సమీపమునకు వెళ్ళుట ఈశ్వరునకు దగ్గరకు వెళ్ళుట ఇంచెం శ్రీరామకృష్ణుల వారు అంటారు మీరు సంసారానికి ఎంత దగ్గరగా ఉంటే ఎంత లోతుగా సంసారంలో ఉంటే సంసారం ఉంటే ప్రాపంచిక విషయములు అని ఎంత లోతుగా వాటి ఎందు ఉంటే మీరు ఈశ్వరుడికి అంత దూరంగా ఉంటారు మీరు సంసారాన్ని ఎడల ఎంత అధికమైన విరక్తిని వైరాగ్యాన్ని కలిగి ఉంటారో అదే మాత్రలో అదే ప్రొపోర్షన్లో మీరు ఈశ్వరునకు దగ్గరగా ఉంటారు ఈ ప్రిన్సిపుల్ మీదనే ఈ ఉపా అనే మాట వచ్చింది ఉపాన్నాయి అన్నాము ఈ చిన్నపిల్లవాడు ఉన్నాడు పదేళ్ళకురాడు వీడిని వదిలిపెట్టేస్తే వీడు సంసారంలోకి హెడ్లాంగ్ వెళ్ళిపోతాడు అంటే ఫుల్గా సంసారంలోకి వెళ్ళిపోతాడు వాడిని వదిలిపెట్టేస్తే కాబట్టి వాడికి ఒక ఛాన్స్ మనం కల్పించాలి ఆ సంసారం నుంచి విముక్తిని పొందటానికి అందుకోసం ఏం చేస్తాం వాడిని ఆ ఈశ్వరతత్వానికి దగ్గరకు తీసుకువెళ్తాం దగ్గరకు తీసుకుపోతాం వాడంతా వాడు వెళ్ళలేడు చిన్నపిల్లాడు కదా మనం ఎవడో చేకొట్టుకుని తీసుకువెళ్ళాలి దాని పేరే ఉప నయనము ఉప నీ ప్రాపణ అనే ధాతువు నుంచి నయనము అని వస్తుంది ఎగిరికి తీసుకు వెళ్ళాలి ఉపనయనము ఆ తర్వాత వాడు కొంచెం వివేకాన్ని పొందుతాడు వాడు కొంచెం ఈ సంసారం ఇది వేస్తాయా ఇది ఊషర క్షేత్రం వంటిది అంటే చవి తినేల వంటిది దాంట్లో ఉంటే కృషి చేసేసి కృషి అంటే అగ్రికల్చర్ దాన్ని దున్నేసి ఏదో చేస్తూ ఉంటే దాని నుంచి ఏమీ మనకి లభించదు కాబట్టి ఈ సంసారము ఇలా విరక్తుడై ఆ ఈశ్వరుని సమీపానికి మనం ఎలా వెళ్ళాలి అంటే గురువు ముందు చేరుకోవాలి ఎవరినో మహాత్ముని పట్టుకుంటే మనకి సంసారం నుంచి విముక్తికి ఉపాయాన్ని బోధిస్తాడు అని వాడి కనిపించి ఆ గురువు వెళ్తాడు ఆ వెళ్ళుట ఈశ్వరుని సమీపమునకు వెళ్ళుటలో ప్రథమ సోపానము మొదటి మెట్టు కాబట్టి దానికి ఉపాసాధారణము అని పేరు ఇలాగే ఇదే ధోరణిలో ఉంటే గృహస్థులు ఏం చేస్తారంటే సంసార విషయాల్లోనే తలమొనుకలుగా ఉంటారు గృహస్థులంటే నిద్రలే చిన్న మొదలు మళ్ళీ నిద్రపోయే వరకు సంసార విషయాలే ఉంటాయి రాగము ద్వేషము నాది నేను నా వాళ్ళు పరాయి వాళ్ళు నా డబ్బు నా ఎంతసేపు నేను నాది నేను నాది అనే ఆ గుడుగుడుగుంచం అంటారు అలా అంటారా గుడుగుడుగుంచం గుడు గుడు గుంఛం అక్కడే తిరిగిస్తూ ఉంటాడు నాది నేను నేను నాది నాది నాది నేను దాంతోదే తిరుగుతూ ఉంటాడు అలా తిరిగేసుకో రోజంతా అదే పని రోజేవి వారానికి నెల ఏమిటి సంవత్సరం ఏమిటి డెకేడ్ అయిపోయినా అక్కడే గుడు గుడు తిరుగుతూ ఉంటాడు అలా తిరుగుతూ ఉన్నటువంటి వాడికి వాడికి అనిపిస్తుంది ఏమని ఎప్పుడైనా ఒకరోజు నెలలో ఒకరోజు లేదా పక్షంలో ఒకరోజు పదిహేను రోజులు ఒక రోజు ఈ సంసారాన్ని విడిచిపెట్టి ఈశ్వరుని వద్ద మనం ఉందాము దానికి ఉపవాసము అంటారు ఉపవాసం వాసము అంటే ఉంగిట మీ నివాసం ఎక్కడంటారు కదా మీ వాసం ఎక్కడన్నా నివాసం ఎక్కడన్నా ఒకటే అర్థం వస వసధాతువు నుంచి వస వాసము అంటే అర్థం ఏంటో తెలిసినా ఇంగ్లీష్లో ఒక ఎక్స్ప్రెషన్ ఉంది రూఫ్ ఆన్ ది హెడ్ అని అంటారు రూఫ్ ఆన్ ది హెడ్ నెట్టికి పైన ఒక కప్పు పైకప్పు ఒకటి ఉండాలి వస అంటే అదే అర్థం వస ఆచ్ఛాదమే సో టు ప్రొవైడ్ రూఫ్ ఆల్ ది అండ్ సో అది వాసము నీ ఊరికే ఉపసర్గ గిట్టిగా అక్కడే ఉంటే నివాసము అని అవుతుంది కాబట్టి ఉపవాసము ఈ పదిహేను రోజుల్లో ఓ రోజు మీరు పద్నా పదిహేను రోజుల్లో పద్నాలుగు రోజులు సంసారంలో ఉండండి ఒక్కరోజు దేవుడి దగ్గర ఉండండి ఏ రోజు ఉండమంటారు పాఠ్యమునాడు ఉండమంటారా దీనాడు ఏకాదశి నాడు ఉండండి ఏకాదశి స్పెషల్ ఏమిటి అంటే ఏకాదశి ఇంద్రియములతో మీరు సంసారంలో వ్యవహరిస్తూ ఉంటారు కనుక పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు మనస్సు ఈ పదకొండింటితోటి సంసారంలో మీరు తలముంకలైపోతూ అలాగే దాంట్లో ఇరుక్కుపోతూ ఉంటారు కనుక ఈ పదకొండింటిని సంసారం నుంచి లాగేసి ఇతిడ్రా చేసేసి ఈశ్వరుని వైపు వాటిని ప్రసరింపజేయుట దానిని ఉపవాసము అని అంటారు ఉపవాసం అర్థం అది మన వాళ్ళు ఏం చేస్తారంటే ఉపవాసము అంటే అన్నం భిన్నం అన్నారు ఉపవాసము అంటే అన్నం భిన్నం అంటే రోజూ తినేదానికంటే భిన్నమైనటువంటి ఆహారము తినటం ఉపవాసం ఉండకూడదు అని ఒక దానికి నిర్వచనం ఒక నిర్వచనం చెప్పారు లేదా రోజు ఫుల్ గ్రెయిన్తోటి వండినటువంటి అన్నాన్ని తింటూ ఇప్పుడు అన్నం భిన్నం అంటే లోకలు అన్నం ఫుల్ గ్రెయిన్ లోకలు అవుతాయి కదా ఆ లోకలతో తయారు చేసినటువంటి ఉప్మా ఉట్టుపిండి ఇత్యాదులను అధిక మొత్త మోతాదులో పుచ్చుకుని ఉండ ఉండుట అని అన్నం భిన్నం అని అలాగే దాన్ని నిర్వచనం చెప్పారు వాస్తవానికి ఇన్ప్రాక్టికల్ ఎలా చేసినా దాని వెనక్కలు ఉన్నటువంటి తత్వం ఏమిటంటే ఉపవాసము పదకొండు ఇంద్రియాలను ఈశ్వ ప్రపంచము నుండి ఉపసంహరించి ఈశ్వరుని వైపు ప్రసరింపజేయుట ఈశ్వరుని వద్దకు వెళ్ళి ఈశ్వరుని వద్ద ఉండుట ఉపవాసం నిజంగా ఉపవాసం మీరు చేయాలనుకుంటే ఏకాదశి నాడు ఉపవాసం చేయాలంటే కొంచెం అన్నం ప్రసక్తి ఎందుకు వచ్చింది బాగా కడుపు నిండా భోజనం చేస్తే అది ఉపవాసం చేయడానికి అడ్డు వస్తుంది కాబట్టి ఆ రోజు అల్పంగా తినుత ఏదో పలహారం ఒకేసారి ఫలము ఇత్యాదు కొద్దిగా తిని లైట్గా ఉంటే ఆ ఇంద్రియములు అవి సూక్ష్మంగా సూక్ష్మగ్రాహక గ్రహణ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి మనం ఆహారం ఫుల్గా తీసుకుంటే ఇంద్రియాలు కూడా స్తబ్దుగా పడుతుంటాయి తమో గుణ ప్రధానమైపోతాయి ఆ సత్వగుణాన్ని పైకి తీసుకురావాలంటే ఆహారాన్ని తక్కువ తీసుకోవాలి అందుకోసం ఉపవాసం అంతకంటే వేరే చాలా సైంటిఫిక్ అప్రోచ్ అది ఉపవాసము మొత్తానికి ఏది చేసినా ఈ సంసారం నుంచి కొంచెం విడుదల పొంది ఈశ్వరుని వద్ద కొద్దిసేపు హృదయానికి సంబంధాన్ని ఏర్పాటు చేసుకుంటా ఉపవాసము అయా అలాంటిదే ఉపాసనము ఉప ఆసనం ఉపసమీపే ఆస్థే ఉంటున్నాడు ఈశ్వరునకు దగ్గరగా ఉంటున్నాడు దాన్ని ఉపాసనము అంటే ఇప్పుడు మనం ఎక్కడ ఉంటున్నాము ఇప్పుడు మీ మనస్సు ఎక్కడ ఉందో దేనిపై దేని మీద చింత చేస్తుందో మనం అక్కడ ఉన్నట్టు లెక్క ఉండడం అంటే మనస్సే శరీరం కాదు ఇప్పుడు ఓ మహాత్ముడు ఒక ఓ గృహస్థింటికి వెళ్ళాడు వెళ్ళి ఆ గృహస్థతో ఏదో పనుండి వెళ్ళాడు వెళ్తే ఆ గృహస్థుకి నౌకరు ఒకడు ఉంటాడు గేటు గేటు దగ్గర నౌకరు ఉంటాడు ఇలా ఫలానా మహాత్ముడు వచ్చాడని చెప్పా మీ మీ సార్కి అంటే మా సార్ ఇప్పుడు పూజలో ఉన్నారు అని ఆ నౌకర్ చెప్పాడు మొన్న మంచిదే పూజలో ఉండొచ్చు మంచిది నేను దూరం నుంచి వచ్చాను నడిచి వచ్చాను ఆయన పూజ ఎప్పుడైనా చేసుకోవచ్చు నాతో ఒక్క మాట మాట్లాడేది ఉంది ఇలా ఫలానా ఫలానా మహాత్ముడు వచ్చాడని చెప్పు ఆయనకి నువ్వు వెళ్ళి అని ఈయన ఆయన ప్రోత్సహించాడు అంటే అప్పుడు లోపలికి పూజలో ఉన్నప్పుడు బాసుదేవి ఎవరు వెళ్ళడు జనరల్గా అయినా మరి ఈయన ఈయన పోరు పడలేక అతను వెళ్ళే సాబ్ ఆయన ఎవడో మహాత్ముడు వచ్చాడు మీ మిమ్మల్ని కలవాలిట ఆయన వచ్చాడు ఏం చేయమంటారని అడిగాడు అడిగితే నేను పూజలో ఉన్నానని చెప్పు అని ఆయన పబ్లిక్ చేస్తాడు పూజ విదిలిపెట్టాడు అప్పుడు ఆ నౌకర్ వచ్చి ఈతన్తో చెప్తాడు మా బాసు పూజలో ఉన్నానని చెప్పమన్నారు అంటే మీ బాసు పూజలో లేడు చెప్పులు షాపులో ఉన్నాడు అని వెళ్ళిపోయాడు అని చలాగా వెళ్ళిపోయారు సరే ఆయన పూజ అది పూర్తి చేసుకుని అభిషేకము జపాలు అన్నీ పూర్తి చేసుకుని ఒక గంట అయిన తర్వాత బయటకు వచ్చి ఇప్పుడు నౌకర్ని పిలిచి ఆ నౌకర్ కాఫీ పట్టుకొచ్చాడు ఎవడరా వచ్చింది ఏమిటి ఆయనకి ఏం కావాలంటే ఆయన ఇలా అన్నాడండి మీరు పూజలో లేరట చెప్పులు షాపులో ఉన్నారట అనేసి వెళ్ళిపోయాడు ఆయన అంటే అరే అరేరే ఆయన కరెక్ట్గానే చెప్పాడు ఎందుకంటే ఆ టైంలో నేను బాటా చెప్పుల షాపులో చెప్పుల జత ఒకటి కొనుక్కోవాలి ఇప్పుడున్న జత కొంత చెరిగిపోయింది కొత్త చెప్పుల జత కొనుక్కోవాలని దాని గురించి ఆలోచిస్తున్నాను ఆయన వాయలే కనిపెట్టాడు అని చెప్పేటండి కాబట్టి ఇప్పుడు ఆయన ఎక్కడున్నట్టు పూజలో ఉన్నాడూటికే నౌకర్లకి అలా అనడానికి బా బాహ్య ప్రపంచ దృష్ట్యా పూజలో ఉన్నప్పటికీ ఆయన మనస్సు ఎక్కడుంటే ఆయన అక్కడ ఉన్నట్టు మనస్సు బాటా షాపులో ఉంటే ఆయన బాటా షాపులో ఉన్నట్టే చిత్తశుద్ధి లేని శివ పూజ లేలయా విశ్వదాభిరామ విముద లేన కాబట్టి ఇప్పుడు ఎక్కడున్నట్టు మనిషి మనస్సు ఎక్కడుంటే అక్కడ ఉన్నట్టు ఇది ఇప్పుడు ఈ కథ తాత్పర్యం మీకు అర్థమైంది కదా కథ తాత్పర్యం అది మనస్సు ఎక్కడుంటే మనిషి అక్కడ ఉన్నట్టు కాబట్టి ఉపాసనం దేవుడికి దగ్గరగా ఉండుట అంటే ఎలా ఉండదు ఉప ఆసనం దేవుడికి దగ్గరగా ఉంట అంటే అలా ఉండడం ఆధునిక కాలంలో అంటే మోడర్న్ కైండ్ ఆఫ్ భక్తి అంటే స్థూల దృష్టి పోలీ ఆధునికం ఉండొచ్చు ఒక స్థూల దృష్టితో మీరు ఆలోచించి దేవుడికి దగ్గరగా ఉండడం ఎలాగా ఉప ఆసనం అంటే అది కదా ఉపసమీపే ఆసనం దేవుడికి దగ్గరగా ఉండడం ఎలాగా స్థూల దృష్టితో ఆలోచిస్తే మీరేం చేయాలి బృందావనంలో ఈ ఫ్లాట్స్ కట్టే అమ్ముతూ ఉంటారు ఒకటి కొనుక్కోవచ్చు కొనుక్కుంటే ఉద్యోగం అయిపోయిన తర్వాత వెళ్ళి బృందావనంలో ఉండొచ్చు బృందావనంలో ఉంటే దేవుడికి దగ్గరగా ఉండొచ్చు భాగ్య విహారీకి దేవాలయానికి సమీపంలో ఉంటే చక్కగా రోజు పొద్దున్న సాయంకాలం ఒకసారో రెండుసార్లో వెళ్ళి దర్శనం చేసి రావచ్చు యమునానదిని దర్శించవచ్చు లేకపోతే ఇదే పని మీరు కాశీలో కూడా చేయొచ్చు స్పిరిచువల్ స్పిరిచువల్ రియల్ ఎస్టేట్ అంటారు దేన్ని అలా అన అలాగే దానికి నామకరణం చేయొచ్చు రియల్ ఎస్టేట్లో స్పిరిచువల్ బేసిస్ ఉన్న రియల్ ఎస్టేట్ కాబట్టి కాశీలో మీరు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఒక స్టూడియో అంటారు అమెరికాలో స్టూడియో అంటారు అంటే ఒక గది కిచెను బాత్రూము ఉంటాయి సో అలాంటిది ఒకటి కొనుక్కోవచ్చు కొనుక్కుని అక్కడ ఉండడమే దగ్గరగా ఉంటున్నారుగా అలా ఇది దృష్టి కానీ శాస్త్రదృష్టి అది కాదు శాస్త్రదృష్టి మీరు ఫిజికల్గా టెంపుల్ టౌన్లో ఉన్నారా లేకపోతే దేవాలయానికి ఎన్ని వందల గిజాల దూరంలో ఉన్నారో ఎంత దగ్గరగా ఉన్నారు అది పాయింట్ కానే కాదు మీ మనస్సు ఉండడమే ఉండడమే ఈ విషయాన్ని రెండో అధ్యాయంలో మొదలుపెట్టి ద్వితీయ ప్రభుతిషు మీ మనస్సు ఈశ్వరునిపై నీళ్లు చూత మనస్సు ప్రవాహము మనస్సు ప్రవాహం అని ఎప్పుడు ప్రవహిస్తూ ఉంటుంది నదివలే ప్రవహిస్తూ ఉంటుంది కాలవ కాలవ వంటిది ఇప్పుడు ఈ ప్రవాహం అన్నది ఇప్పుడు వై లాంటిది ఇప్పుడు కాలం ఇలా ప్రవహిస్తుంది అక్కడ వై పెడతారు అంటే ఇటు ఒక బ్రాంచ్ ఉంది అటు ఒక బ్రాంచ్ ఈ వై పెట్టి ఇక్కడ బండ్ కట్టేస్తాడు లాక్స్ అంటారు అంటే వాటర్ని లాక్ చేసి పెట్టేస్తాడు ఇక్కడ అప్పుడు పాటర్ ఇటు ప్రవహిస్తుంది రెండో వైపు ప్రవహిస్తుంది సపోజ్ రెండో వైపు లాక్ చేసేసి ఇది ఓపెన్ చేసేదనుకోండి ఇటువైపు ప్రవహిస్తుంది ఎందుకని మీరు ప్రవహిస్తూ ఉంటుంది ఇటైనా ప్రవహిస్తుంది అటైనా ప్రవహిస్తుంది ఇటు ఎలా చేస్తే ఇటు ప్రవహిస్తుంది అటు ఎలవ్ చేస్తే అటు ప్రవహిస్తుంది రెండు ఎలా చేశారనుకోండి ఆ నిమ్నతని బట్టి అంటే ఆ పల్లాన్ని బట్టి ఎటు పల్లం ఎక్కువ ఉంటే అటు ఎక్కువ ప్రవహిస్తుంది ఎటు ఉన్న వైపు తక్కువ ప్రవహిస్తుంది అయితే అసలే ప్రవహించదు ఇది నీటి యొక్క లక్షణం మనస్సు కూడా అంతే రెండే గతులు రెండే రెండే గమనం రెండే దారులు ఏమిటి ప్రపంచము ఈశ్వరుడు రెండే ఇంక మూడోది లేదు మీరు మనస్సుతో ప్రపంచము వైపు ప్రవహిస్తూనే ఉంటుంది మనస్సు ఒకవేళ ప్రపంచము వైపు ప్రవహించకపోతే ఈశ్వరుని వైపు ప్రవహిస్తుంది మనం నిద్రపోవడం అంటే నిద్రపులో మనస్సే లేదు మనస్సు ఉన్నప్పుడు స్థితి నేను చెప్తున్నా మనస్సు ఉన్నప్పుడు మాత్రం చెప్తున్నా కాబట్టి మనస్సుకి రెండే ప్రవాహాలు ఈశ్వరాభిముఖమైన ప్రవాహమైనా ఒకటి లేదా సంసారాభిముఖమైన ప్రవాహమైనా ఒకటి దీనికే మన మహర్షులు అందమైన నామనికులు పెట్టారు సంసారాభిముఖంగా మనస్సు ప్రవహిస్తే వాడికి బహిర్ముఖుడు అని పేరు బహిరి ఈశ్వరాభిముఖంగా ఈశ్వరుడంటే ఆత్మరూపంగా ఉంటాడు లోపల ఈశ్వరుడు ఎప్పటికీ వేదాంతంలో భగవద్గీతలో ఉపనిషత్తుల్లో ఈశ్వరుడు ప్రత్యేగాత్మరూపంగానే గ్రహింపబడతాడు ఇక్కడ ఈశ్వరుడు అంటే అలాగే ఉంటుంది ఇంకో రకమైన ఈశ్వరుడికి ఇక్కడ ప్రసక్తి లేదు అలా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే లోకంలో ఈశ్వర పరిభాష చాలా భేద దృష్టి పురస్సరంగా గట్టి పడిపోయి ఉంటుంది సిమెంట్ గట్టి పడిపోయినట్టుగా కాంక్రీటైజ్ అయిపోయి ఉంటుంది పీపుల్ ఆర్ వెరీ డీప్లీ కండిషన్డ్ ఏమిటి ఈశ్వరుడు అనేవాడు మనకంటే భిన్నంగా మనకి దూరంగా ఉన్నాను అనే ఒక గట్టి కాంక్రీట్ లైక్ కండిషనింగ్లో ఉంటారు జనాలు ఆ కండిషనింగ్లో గీత పాఠానికి వస్తే అది చాలా ఇబ్బందికరమైన వ్యవస్థ ఇబ్బంది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది దాన్ని ఆ పాఠం చెప్పడమో కష్టమే వినియడం వెళ్ళడమో కష్టమే అయితే జనాలు అన్నింటినీ వినేయడానికి అలవాటు పడుతుంది అంటారు సబ్కు సున్ లేతే హై కుచుని పక్కనహీ లేతే అన్నీ వినేయడం దేన్ని పట్టుకోకపోవడం మళ్ళీ సంసారంలోకి వెళ్ళిపోవడం కాబట్టి ఏమీ సమస్య లేదు కానీ గట్టిగా పట్టుకోవాలి అని అనుకున్నవాడికి సమస్య ఎందుకంటే ఇక్కడ ఈశ్వరుని యొక్క వ్యవస్థ వేరే ఉంటుంది నీకు లోకంలో కండిషనింగ్లో ఉండే ఈశ్వరుని యొక్క పరిభాష వేరే ఉంటుంది ఇక్కడ ఈశ్వరుడు అంటే హృదయంలో ఆత్మరూపంగానే ఉంటాడు హార్ట్ టెంపుల్ ఇక్కడ మళ్ళీ టెంపుల్ అంటే టెంపుల్ టౌను అక్కడ మళ్ళీ ఒక కాంపౌండ్ వాళ్ళు వీఆర్ నాట్ టాకింగ్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ ఎ సిచ్యువేషన్ హార్ట్ టెంపుల్ నవ్ యూ అండర్స్టాండ్ అంతర్ముఖ అనే మాటకు అర్థం అప్పుడు కుదురుతుంది కాబట్టి బహిర్ముఖుడు కాకుండా ఉన్నవాడు అంటే సంసారాభిముఖమైన మనస్సును ఉపసంహారం చేసి వితిడ్రా చేసినప్పుడు ఆ మనస్సు ఈశ్వరాభిముఖంగా అంటే హృదయంలో ఆత్మరూపంగా ప్రకాశించే ఈశ్వరుని వైపు ప్రసరిస్తుంది అప్పుడు వాడిని అంతర్ముఖుడు అని అంటారు అయితే బహిర్ముఖుడైనా అవ్వాలి లేకపోతే అంతర్ముఖుడైనా అవ్వాలి బహిర్ముఖుడుగా ఉన్నవాడు సంసారంలో మిగిలిపోతాడు తప్ప వాడు ఈశ్వరుని సమీపానికి రాలేడు అంతర్ముఖుడైన మాత్రమే ఈశ్వరుని వైపు వాడు పయనిస్తున్నాడు అని అర్థం అటువంటి అంతర్ముఖత్వానికే ఉపాసనము అని ఉప ఆసనం ఈశ్వరులకు సమీపముందు ఉట ఓకే శంకర్ వాక్యం చాలా లోడెడ్ సెంటెన్స్ అందుకోసం నేను బిల్డప్ చేసుకొస్తున్నా ఉపాసనం అంటే మీకేం చెప్తాను అంతర్ముఖుడుగా ఉండుట కాబట్టి మీరు కాశీలో ఉన్నారా బృందావనంలో ఉన్నారా దట్ ఈస్ నాట్ ది పాయింట్ మీరు బహిర్ముఖంగా ఉన్నారా అంతర్ముఖంగా ఉన్నారా ఈజ్ ది పాయింట్ బహిర్ముఖులుగా ఉన్నట్లయితే కాశీలో ఉన్నా ఒకటే లేకపోతే హైదరాబాదులో ఉన్నా ఒకటే అంతర్ముఖులుగా ఉన్నప్పుడు అప్పుడు కూడా కాశీలో ఉన్నా ఒకటే హైదరాబాద్లో ఉన్నా ఒకటే అప్పుడు కూడా అంతే కాబట్టి ఫలానా చోట ఫిజికల్గా ఉండడం కాదు ఇక్కడ ఇష్యూ ఉపాసన ఇది టాపిక్ రెండో అధ్యాయంలో మొదలుపెట్టారు ఈ టాపిక్ పదో విభూత యోగం అంతమయ్యే వరకు ఈ ఉపాసనాన్ని గురించే చెప్పారు అంటే అంతఃకరణమును ఈశ్వరాభిముఖముగా ప్రసరింపజేయుట అంతర్ముఖత్వము అదొక సాధన దానికి ఉపాసనం పేరు అది రెండో అధ్యాయంలో మొదలుపెట్టి పదో అధ్యాయం పూర్తయ్యే వరకు చెప్పారు అక్కడ ఈశ్వరుడు యొక్క ఉపాసన ఆ ఈశ్వరుని యొక్క లక్షణమేమిటి నిర్గుణ పరబ్రహ్మ ప్రత్యగ భిన్న అంటే ఆత్మ అంటే వ్యక్తి యొక్క అంతరతమైన ఆత్మస్వరూపం ఏదైతే గలదో దానికంటే భిన్నము కాని ప్రత్యగ భిన్న ప్రత్యం కంటే భిన్నము కాని నిర్గుణ పరబ్రహ్మను చెప్పినారు మరి అక్కడక్కడ సగుణం కూడా చెప్పారేమో అక్కడక్కడ సగుణం కూడా చెప్పాను కానీ ఫోకస్ మటుకు దేని మీద ఉన్నది పరమాత్మన బ్రహ్మణ పరమాత్మ ద సుప్రీం సెల్ఫ్ అంటే ద ఇన్నర్ మోస్ట్ సెల్ఫ్ ఉచ్ ఈస్ ది బ్రహ్మన్ బ్రహ్మన్ మీన్స్ ది ఎంటైర్ యూనివర్స్ అంతటికీ అంతటికీ కూడా జగత్తుకంతకీ కూడా అధిష్టానము ఏది జగత్తుకంతకీ అధిష్టానమో అదియే ఇన్నర్ self సెల్ఫ్ గయ ప్రకాశిస్తూ ఉన్నది ఏది జగత్ ఇది ఎలాగంటే బిందువులో సింధు ఉంటుంది బిందువులో సింధు ఉంటుంది కంట్లో సూర్యుడు ఉంటాడు ఏ సూర్యుడైతే మొత్తం గ్రహమండలాన్ని అంతనే ప్రకాశింపజేస్తున్నాడో అదే సూర్యుడు కంట్లో ఉంటాడు కన్ను కన్నులో ఉంటాడు కన్యా ధర్మ హృదయంలో ఉంటాడు చక్షుడు హృదయే సూర్యో మే క్షురు హృదయే హృదయం మయి హృదయం అంటే బుద్ధే అహమృతే అమృతం బ్రహ్మణి కాబట్టి సింధువు బిందువునందు ఉంటుంది సింధు అంటే సముద్రం బిందు అంటే డ్రాప్ అదేవిధంగా బ్రహ్మ సకల జగత్ కారణం బ్రహ్మ సకల జగద్ అధిష్టానం బ్రహ్మ సకల జగత్తుకు అధిష్టానంగా ఉండేటువంటి ఏ బ్రహ్మగలదో అది ఇన్నర్ మోస్ట్ సెల్ఫ్ కింద ప్రకాశిస్తూ ఉంటుంది పరమాత్మన బ్రహ్మణ అది ఏ వినాశము లేనిది చూడండి మీరు బయటికి చూస్తే మీకు కంటికి కనపడేది అంతా వినాశమే కనపడుతుంది మీరు చూస్తే అలాగే లోపలికి చూసుకుంటే మీ మనస్సుకి తోచిదంతా విన నశించిదే మీకు మనస్సుకి తోస్తూ ఉంటుంది మీరు కంటితో దేన్ని చూస్తే అది నశించిపోతూ ఉంటుంది మా మా కిటికీలో మావిడి చెట్టు కనపడేది ఆ మామిడి చెప్పిన కాయలు వచ్చాయి బాగుంది బాగుంది అనుకుంటే ఓనాడు పొద్దున్న చూసేవాడికి లేవు ఒక్క కాయలు కూడా లేవు అన్నీ పోయాయి సంసారం అలాగే ఉంటాయి అన్నీ పోయాయి అద్దంలో ముఖం చూసుకుంటాం అబ్బా ఎంత అందంగా ఉంది ముఖం వెరీ వెరీ బ్యూటిఫుల్ ఫీచర్స్ అండ్ వెరీ బ్యూటిఫుల్ అనే అలంకారాలు చేసుకుంటూ చేసుకుంటూ చేసుకుంటూ ఆ ముఖము అది ఎలా తయారవుతుందంటే ఏ ముఖాన్ని ప్రపంచమంతా పొగిడేరో వాళ్ళే తలదిప్పుకుంటారు అయ్యో పాపం వాళ్ళే ఎందుకంటే సంసారంలో అన్ని ఫేస్ కాలము ఆ ముఖం ఒకప్పుడు అదే ముఖము మిస్ యూనివర్స్ కొద్ది కొద్ది రోజుల తర్వాత రెండు మూడు నాలుగేళ్ళు అయ్యేప్పటికీ అదే ముఖము ఎక్స్ మిస్ యూనివర్స్ అయిపోతుంది మాజి మాజీ అయిపోతుంది మాజీ అంటే కాదు అని అర్థం అనదర్ వే ఆఫ్ లిబేటింగ్ తీతా అంటే తీసేసిన తహసీల్దారు తీతా అని అన్నారు అంటే తీసేసిన తహసీల్దార్ ఆయన ఏమీ కాదు ఇప్పుడు ఆ కాలము సర్వాన్ని కబిళించి వేస్తుంది కాలం యొక్క లక్షణం శ్రీకృష్ణుడు అన్నాడు అసంగుడుగా ఉండమన్నాడు అసంగోభవ ఈ సంసారంలో దేని మీద ఆసక్తి పెట్టుకోక అసంగోభవ అన్నాడు అంటే అప్పుడు ఓ ప్రశ్న వేశారు ఎందుకని అసంఘంగా ఎందుకు ఉండాలి ఎందుకని ఆసక్తి ఎందుకు పెట్టుకోకూడదు చూడబాయా ఆసక్తి పెట్టుకుని నీవు ఎలా పెట్టుకుంటావు నాది నాది అంటావు ఏది నాది అంటావో దానిని కాలం కబళించి వేస్తే నువ్వు ఏడుస్తూ కూర్చుంటావు అందుగురించి నిన్ను ఆ ఏడుపు నుంచి విముక్తుల్ని చేయటం కోసం అసంగంగా ఉండమని చెప్పాను నీ ఇష్టం నీ ఇష్టం నేను చేసుకో అని అంటాడు ఆయన అసంగోభవాన్ని ఎందుకు చెప్పారంటే వీడిని కష్టపెట్టేయాలనే అసంగోభవాన్ని చెప్పలేదు వీడు పాపం సంఘం పెట్టుకుంటే ఏడిచిపోతాడు అని వీడికి కొంత ఏడుపు తగ్గిద్దామని అసంగోభవాన్ని చెప్పాడు ఎందుకంటే హరతి నిమేషాత్ కాల సర్వం కాలం ఏం చేస్తుందంటే సర్వాన్ని కూడా ఒక సెకన్లో కబళించి వేస్తుంది ఒక సెకన్ ఆ సెకండ్ వరకు పెద్దది కేబినెట్ మినిస్టర్ నెక్స్ట్ సెకండ్లో కూర్చుబీ నహి హే అలా అయిపోతుంది అది జో దిక్తాహే ఓ టిక్తానహి మంచి మాట ఏది కనపడుతుందో అది నిలబడదు జో టిక్తాహే ఓ దిక్తానహి నిలబడిదేదో కనపడదు కాబట్టి మీరు అక్షరము అంటే చుట్టూ వినాశమే వ్యాపించి ఉన్నది అంతా కనబడే జగత్తంతా కూడా నశించిదే కానీ చిత్రం ఏంటంటే ఇక్కడే నాక్ ఉండాలి నేక్ కుశల ఆ నేర్పు ఆ నేర్పు ఏమిటంటే నశించి దాంట్లో నశించనిది దాగి ఉంటుంది వినశ్యత్ స్వ వినశ్యంతం ఎశ్యతి సపశ్యతి వినశ్యత్ అన్ని నశించిపోతూ ఉంటాయి వాటన్నిటి వినాశము లేనిది ఒకటి ఉంటుంది ఆ భాషలో ఉందో చూడండి వినశ్యత్సు బహువచనం అవినశ్యంతం ఏకవచనం ఈ నశించే వాటి అన్నిటిలో నశించనిది ఒకటే ఉంటుంది ఇప్పుడు మనందరం ఇలా కూర్చున్నాం ఈ నామరూపాలు ఈ డిమినర్ అంటే ఈ పోశ్చరు ఈ దేహము ఇంద్రియాలు ఈ నేను నాది ఇదంతా నశించిపోతుంది ఏది మీద అలా చూస్తుండగా మనుషులు ముసలి వాళ్ళు అయిపోయి ప్రాణాలు పోగొట్టుకుని వెళ్ళిపోతూ ఉంటారు ఎవ్రీబడీ ఈజ్ గోయింగ్ నోబడీ ఈజ్ వెయిటింగ్ గారు అని కొంతమంది అనుకుంటారు మనం ఇక్కడున్నాం వెళ్ళిపోయిన వాళ్ళు అక్కడ ఉన్నారని నో దట్ ఈస్ ద రాంగ్ డెస్టింప్షన్ అందరూ అక్కడికే వెళ్ళిపోతున్నారు అని రైల్లో ముందు పెట్టే వెనక పెట్టేదాన్ని ముందు పెట్టిలో ఉన్నవాడికి స్టేషన్ ఆఫీసర్ ముందు వస్తుంది వెనకాల పెట్టిలో ఉన్నవాడికి స్టేషన్ వెనకాల ఒకతనం వెనకాల పెట్లో కూర్చున్నాడు పూర్వం స్టేషన్ ప్లాట్ఫామ్స్ చిన్నదిగా ఉండేవి పుట్టి వీడికి కాఫీ తాగుతా ఉంటే వీడికి ఇటువటు పట్టాలు తప్ప ఉండేది కాదు ఎప్పుడు స్టేషన్ వచ్చినా పట్టాలే కనపడి బోర్డు కూడా ఎక్కడో దూరంగా కలిపి ఎవ్వడు వీడికి కాఫీ అమ్మడానికి కానీ మంచినీళ్ళు అమ్మడానికి కానీ వీడికి రాలేదు అప్పుడు మొత్తానికి చెన్నైలో దిగిన తర్వాత కంప్లైంట్ బాక్స్లో ఒక కంప్లైంట్ పారేసాడు ఏమిటంటే చూడండి ఇంక ఈ పైన రైలుకి లాస్ట్ పెట్టెలు పెట్టవద్దు లాస్ట్ పెట్టిన పెడితే ఆ పెట్టెలు ప్లాట్ఫామ్కి రావట్లేదు కాబట్టి లాస్ట్ పెట్టెలు పెట్టవద్దు ఒకవేళ తప్పనిసరి లాస్ట్ పెట్టి పెట్టాల్సి దాన్ని మధ్యలో పెట్టండి కానీ పెట్టేదో చిన్న కాబట్టి సో ముందు పెట్టున్నవాడు ముందు చేరాడు వెనకాల పెట్టిలో ఉన్నవాడు వెనకాల చేరాడు ఎంత తేడా ఎ ఫ్యూ మినిట్స్ ఈ సంసారం కాబట్టి ఇక్కడ ఇప్పుడు మనం ఎలా కూర్చొని ఉండగా ఈ సన్నివేశములు ఈ సంఘాతములు ఈ సముదాయములు ఈ దేహములు ఇంద్రియములు మనస్సు ప్రాణశక్తి నేను నాది జీవభావము ఇవన్నీ ఉన్నాయా ఇవన్నీ నశించిపోతాయి ఏది మిగదు కానీ నశించనిది ఒకటి ఉంటుంది అక్షరస్య అది నశించదు నక్షర నశించదు ఖర్చైపోదు కూడా క్షయ క్షయం న ప్రాప్తమవుతుంది అది నశించదు ఖర్చైపోదు అలాగా అవికారిగా ఎట్టి వికారములు లేకుండా అలా అదే ఆత్మ చైతన్యము అని దానికి పేరు దానికి అక్షరము అక్షర పరబ్రహ్మ దాన్ని పట్టుకోవాలండి దాన్ని పట్టుకోవాలి సో వినశ్యత్ అవినశ్యంతం ఎశ్యతి సపశ్యతి నశించి వాటిల్లో నశించనిది కొట్టుకోవాలి మనిషి ఉన్నాడు వాడు తిడుతున్నాడు నన్ను తిడుతున్నాడు కానీ నన్ను తిడుతున్నాడు బాగానే ఉంది తిట్టడమే ఉంది కొన్న వాడి సరదా పడడానికి తిరుగుతున్నాడు మంచిది ఆ ఎవళ్ళైనా తిట్టారనుకోండి దానివల్ల మనలో ఉండే కొంత కాలుష్యం పోతుంది ఆ తిట్టిన దాంట్లో ఏదైనా సత్యం ఉందంటే మనం దుద్ధికోవడానికి అవకాశం ఉంటుంది తిట్టిన దాంట్లో సత్యం లేదనుకోండి పోలే మనం చేసుకున్న కొంత పాపం పోతుంది శుద్ధి చూస్తుంది కాబట్టి ఈ తిట్టినవాడు మిత్రుడు పొగిడినవాడు శత్రువు ఇది ఇది వేదాంత శత్రుమిత్ర పరిభాష ఎనివే కాబట్టి ఎవడైనా తిరుగుతున్నాడు ఈ తిరుగుతున్నవాడు ఉన్నాడు చూసారా వాడి దేహము వినాశి వాగి ఇంద్రియములు వినాశి అంతఃకరణము వినాశి దాని వెనకాల ఉండే ఆ తెలివి ఎరుక అవినాశి అది అవినాశి ఇంకా నేను నన్ను వీడు తిడుతున్నాడు అన్నప్పుడు ఎవరిని తిడుతున్నాడు నన్ను నన్ను అంటే దేహమునా లేక మనస్సునా అహంకారాన్న వాటన్నిటి వెనుకుండే ఆత్మ చైతన్యం ఒకటి కదా అది ఇప్పుడు ఆత్మానం ఏది శరీరం ఏది నిందంతి నన్ను అనుగ్రహ ఏవమే వాడు నన్ను నా దేహాన్నో మనస్సునో అంత అహంకారాన్నో తి ఉంటే మంచిది ఇంకా ఇంకో నాలుగు తిట్లు తిట్టినా కూడా మంచిదే ఎందుకంటే అవి తిట్టదగ్గవే నశించిపోయి ఎలాగే ఆత్మానం ఏది కాదండి బాబు ఆత్మానేది తిట్టేస్తున్న అంటే స్వాత్మానం వాడు తిట్టేది నా స్వరూపాన్ని తిప్పుతున్నాడంటే వాడి ఓన్ స్వరూపాన్ని వాడు తిట్టుకుంటున్నాడు అంటే వాడికి నాకు స్వరూపంలో భేదమే లేదు కాబట్టి తిట్టి వాడిని చూసి చక్కగా మనం నవ్వుకోవచ్చును ఎందుకంటే ఏ అంశంలో నాశము తిట్టడము పొగడము అనేవి ఆ నశించి దానికి ఉంటాయి ఆ నశించి దాని వెనుక ఉండే అక్షరమైన తెలివి ఏది అది తిట్టేది కాదు పొగిడేది కాదు తిట్టబడేది కాదు పొగడబడేది కాదు నాయం హంతి నహన్యతే హంతి అంటే ఉంటే ఉపలక్షణం అనధాతు ఉపలక్షణం సర్వక్రియలకి కర్త కాదు కర్మ అది అక్షరం దానిని ఎవడు చూస్తాడో వాడే జ్ఞానము కలవాడు అటువంటి అక్షరము కాబట్టి మనం ఏం చేయాలి అవినశ్యత్ అవినశ్యంతం నశించి వాటిల్లో అంటే దేహేంద్రియాదులయ్యులు దేహము ఇంద్రియములు మనస్సు అంత అదే అహంకారము వరకు నశించేటువంటి అనాత్మవర్గము అంటారు ఈ అనాత్మవర్గములో దాగి ఉన్నది ఆత్మ చైతన్యం దాన్ని పట్టుకోవాలి అది అవినాశి ఎప్పుడో ఈ అక్షర అన్నది అది లిట్మ స్ట్రెస్ట్ లాంటిది అంటే ఏది నశించదో అది పట్టుకో అని చెప్పడం కోసం అక్షరాన్ని పేరు పెట్టారు యయా తదక్షరధిగమ్యతే ఏ జ్ఞానం చేతనైతే నశించని దాన్ని నీవు పట్టుకుంటావో అది ఏ యథార్థమైన జ్ఞానము కాబట్టి అక్షరం ఈ అక్షరము దాన్ని చేరుకునే ఉపాయం ఏమిటి విధ్వస్త సర్వ విశేషణ విశేషణమనేది ఉండద్ధానికి విశేషణము అంటే ఎడ్జెక్టివ్ అదే ఎన్ ఎట్రిబ్యూట్ విశేషణం వేశారంటే దాన్ని సర్వము నుండి విడదీసేది విడదీసీదే విశేషణం మీరు అలా పెట్టుకోండి విడదీసేదే విశేషణము విడదీసీదే విశేషణం బ్రాహ్మణుడు అన్నారనుకోండి ఆయన అబ్రాహ్మణులందరికంటే భిన్నంగా ఉన్నాడు కాబట్టి బ్రాహ్మణ అనేది ఏమిటది విశేషణము కదా ఎందుకు విశేషణము విడదీసేదే విశేషణం విశేషణ వ్యావర్తకత్వాత్ అని అంటారు సంస్కృతంలో ఏది విడదీస్తుందో అదే విశేషణము సో మగవాడు అన్నారనుకోండి స్త్రీల భిన్నంగా ఉంటాడు విడదీశా పొడుగ్గా ఉన్నాడు అన్నారనుకోండి పొట్టి భిన్నంగా ఉంటాడు పొట్టిగా ఉన్నాడు అంటే పొడుగు భిన్నంగా ఉంటాడు సన్నగా ఉన్నాడు లావుగా ఉన్నాడు కృషా స్థూల విశేషణాలు ఏమంటాయి మంచివాడు అని విశేషణం వేశారనుకోండి అంటే చెడ్డవాళ్ళందరికంటే కూడా డిఫరెంట్గా భిన్నంగా ఉన్నాడు మంచివాడన్నా కూడా ప్రమాదమే అది కూడా డేంజర్ విశేషణం అంటే విడదీసేదే విడదీసేదే విశేషణము ఏమంటే పోనీ విడదీస్తే తప్పేమండి తప్పేమీ లేదు పరిచ్ఛన్నం అయిపోతుంది అల్పమైపోతుంది మీరు విడదీస్తే అల్పమైపోతుంది ఎదల్పం తన్మత్యం యో వై తత్ తత్సుఖం అల్పమైందంటే అది నశించిపోతుంది ఇప్పుడు మీరు ఘటాకాశము అనే ఆకాశం నుంచి విడదీశారంటే నశించిపోతుంది ఘటం పగిలినప్పుడు ఇదిపోతుంది పోయినట్టనిపిస్తుంది పోనీ కాబట్టి మీరు విడదీయొద్దు అంటే విశేషణమేది వద్దు అంటే విశేషణాలనన్నింటినీ తిరస్కరించుకుంటూ పోండి సో అలాగనమాట మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం అనుమాలు పెట్టండి నే అని అలాగ నిఘేషన్ నిఘేషన్ నే మాత న పిత నే జాతిభేద నే వర్ణభేద విశేషం అలా విశేషణం విశేషణం ఈ విశేషణాలు కొన్ని ఈ లౌకికమైన విశేషణాలు పొట్టిగా ఉన్నాడు పొడుగ్గా ఉన్నాడు ఇవి దేహాన్ని బట్టి వచ్చాయి సమాజ జీవనాన్ని బట్టి వస్తాయి బ్రాహ్మణుడు క్షత్రియుడు ఇలాంటి విశేషణాలు సమాజ జీవనాన్ని బట్టి లేకపోతే పంజాబీ మద్రాసి ఇలాంటి విశేషణాలు వస్తాయి ఇవి చాలన్నట్టుగా శైవుడు వైష్ణవుడు అని బట్టి వచ్చిన విశేషణాలు కొన్ని వీలు పెట్టుకుంటారు దేవుళ్ళని బట్టి దేవుళ్ళని బట్టి క్రిస్టియన్స్ హిందూస్ దేవుళ్ళని బట్టి విశేషణాలు ఏమిటో విడదీయడమే పనిగా పెట్టుకుని మనిషి బతుకుతూ ఉంటాడు ఈ విడదీయడం కొంచెం భారతదేశంలో మిగతా చోట్ల కంటే ఓ పాలు ఎక్కువ అని అనిపిస్తుంది అలా అనిపిస్తుంది బ్యాడ్ లక్ అంటే డెమోక్రసీ కొంచెం ఇట్ ఈస్ ఇట్ ఈస్ పాసింగ్ త్రూ ఏ పర్టికులర్ ఫేజ్ ఈ ఫేజ్ అయిపోయి కొంచెం సెటిల్ అయిన తర్వాత అప్పుడు కొంత యూనిటీ వస్తే రావచ్చు ప్రస్తుతానికి బ్రేక్ అండ్ బ్రేక్ అండ్ బ్రేక్ అన్నట్టుగా నడుస్తూ ఉంటుంది ఎనివే ఏది విడదీస్తుందో అదే విశేషణం బ్రహ్మకి విశేషణం వేయకూడదు దేవుడికి విశేషణం వేయకూడదు దేవుడికి విశేషణం వేశారంటే దేవుణ్ణి మీరు మొక్కలు తీసుకెళ్తున్నారు ఒక విశేషణం వేశారనుకోండి దేవుణ్ణి మొక్క చేసేసారు ఇంకో విశేషణం వేస్తే ఇంకో రెండు మొక్కలు చేశారు పది విశేషణాలు వేశారనుకోండి వెయ్యి మొక్కలు చేశారు అదే జామెట్రికల్ ప్రపోర్షన్లో పెట్టుకోండి టూ పవర్ సిక్స్ విశేషణాలు వేశారనుకోండి టూ పవర్ సిక్స్ ముక్కలు చేశారు ఇప్పుడు దేవుణ్ణి టూ పవర్ ఎన్ చేశారనమాట ఎన్ విశేషణాలు వేస్తాయి అలాగే టూ పవర్ ఎన్ టూ పవర్ ఆర్ టెన్ పవర్ ఏదో ఒక పవర్ అలా పోతుంది ఆ విశేషణాలు ఏ విశేషణాలు వేయొద్దు ఆకాశానికి ఆకాశం ఎలా ఉంటుంది చెప్పండి ఆకాశం ఎలా ఉంటుంది చెప్పండి ఆకాశం ఎలా ఉంటుంది పొట్టిగా ఉంటుందా పొడుగ్గా ఉంటుందా లాలుగా ఉంటుందా సన్నంగా ఉంటుందా తెల్లగా ఉంటుందా నల్లగా ఉంటుందా ఎర్రగా ఉంటుందా పచ్చగా ఉంటుందా తీయగా ఉంటుందా చేదుగా ఉంటుందా మంచి సుఖంగా ఉంటుందా దుఃఖంగా ఉంటుందా మనం చెప్పండి అనుకూలంగా ఉంటుందా ప్రతికూలంగా ఉంటుందా చెప్పండి ఎదురుగా ఉంటుందా వెనక్కాలు ఉంటుందా మన అది విశేషమే చెప్పండి మీరు చెప్పండి మీ తెలుగుదాట్లు ఉపయోగించి ఆకాశానికి ఏదైనా ఒక విశేషమే చెప్పండి స్వరూప లక్షణం చెప్పగలుగుతారు తప్ప వ్యావర్తక విశేషణం కుదరదు అవకాశ ప్రదాతు ఆకాశం అని చెప్పింది అది స్వరూప లక్షణం అవుతుంది తప్ప ఏదో ఒక లక్షణం అవుతుంది తప్ప వ్యావర్తక విశేషణం కుదరదు ఆకాశం అలాగే ఈ అక్షరపర బ్రహ్మ ఆత్మచైతన్యము విధ్వస్త సర్వ విశేషణ దాని ఎందు సకల విశేషణములు కూడా మఠాష్ అయిపోయినాయి ఈ మఠాష్ అనే మాట ఏ భాషలో మాటలు తెలుగ ఉర్దూ తెలుగు కాంబినేషన్ అనుకుంటా ఎందుకంటే విధ్వస్త అన్నదానికి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో నాకు తోచక విధ్వస్త విధ్వస్త అనేది దానికి మఠాష్ అనేది మంచి మంచి ట్రాన్స్లేషన్ కావండి భాష కొంచెం డౌట్ ఉన్నా వద్దు అయ్యుంది అటువంటి ఉపాసనాల్ని చెప్పారు ఏమన్నా అక్కడక్కడ సగుణోపాసనం కూడా చెప్పారేమో రెండో అధ్యాయం పదో అధ్యాయం దాకా చెప్పారు అక్కడక్కడ ఇది గీత కదా మరి నిర్గుణ ఉపాసనే చెప్పారు ప్రధానంగా రెండో అధ్యాయం పదో అధ్యాయం దాకా అలాగే అక్కడక్కడ ఈ విశేషణాలు వేసి విశేషణం వేశారంటే తేడా వచ్చేస్తుంది భేదాన్ని ఎత్కించి స్వీకరించి ప్రోవిషనల్ గా స్వీకరించి అక్కడక్కడ సగుణాన్ని కూడా చెప్పారు ఆ మాట అంటున్నారా సర్వయోగైశ్వర్య సర్వజ్ఞాన శక్తిమత్ సత్వోపాధే ఈశ్వరస్ తవ ఉపాసనము తత్ర ఉ అటువంటి నిర్గుణ పరబ్రహ్మయందు ఆత్మనిష్ఠుడై ఉండుట అది పైన చెప్పిన ఉపాసన నిదుర్ధ్యాసనము ఆత్మనిష్ఠుడుగా ఉండుట అంటే జస్ట్ బి సైలెంట్ విత్ ఎన్ ఆ రకంగా నిర్గుణ ఉపాసనలో మీరు ఉంటారు దాన్ని నిర్గుణోపాసన అంటారు ఆత్మ జ్ఞాన నిష్ఠానాది అర్థం ఉపాసన శబ్దాన్ని జ్ఞానము అనే అర్థంలో కూడా వాడతారు అన్ని సందర్భాల్లోనూ పడతారు మీరు కాంట్రెక్షన్ కూడా చూపిస్తాం పదమే వాడకూడదు అని అలా పెట్టుకోకూడదు ఇప్పుడు అక్కడక్కడ భేదపూర్వకంగా కూడా చెప్పారు అంటే నేను వేరు భక్తుడు వేరు ఈశ్వరుడు వేరు అని చెప్పారు కాబట్టి భక్తుడిని ఈశ్వరుణ్ణి మీరు సెపరేట్ చేయదుకుంటే మధ్యలో ఒక అడ్డుగోడ ఒకటి మీరు సృష్టించాలి ఆ అడ్డుగోడకే ఉపాధి అని ఇప్పుడు ఆకాశాన్ని మీరు రెండు ముక్కలు చేయదలుచుకుంటే మీరు ఏదో ఒకటి ఒక ఉపాధిని కల్పించాలి ఘటము అని పెట్టుకుంటే అయిపోయింది అంటే ఆకాశం రెండు ముక్కలు అయిపోయాయి ఘటాకాశం ముక్కలేరు మహాకాశం ముక్కలేరు ఘటాకాశం భక్తుడు మహాకాశం దేవుడు ఘటాకాశం మహాకాశానికి పూజ చేస్తుంది భక్తుడు ఈ జీవుడు దేవుడు అని ఘేట ఘటం పెట్టుకోవాలి ఘటం బగలగొట్టు ఘటం తీసేస్తే దీవుడు దేవుడు భేదమే లేకుండా అయిపోయింది ఏదో ఒక ఉపాధి పెట్టుకోవాలి ఉపాధి పెట్టుకున్నప్పుడు ఒకే ఘటం దృష్టాంతంగా చెప్పాను గుణములు ప్రకృతిని ఉపాధిగా పెట్టుకుంటాను అంటే శాస్త్రీయమైన పద్ధతి ఉంటుందిగా ప్రకృతి ఉపాధి ప్రకృతి దానికే మాయాశక్తి అంటాడు అది ఉపాధి ఆ ప్రకృతి త్రిగుణాత్మకము సత్ప్రదిష్టమో గుణాలు వాటిల్లో ఏదో ఒకటి ఉపాధిగా పెట్టుకోవాలి ఏది పెట్టుకోవాలి సత్వం పెట్టుకోవాలా రజస్సు పెట్టుకోవాలా తమస్సు పెట్టుకోవాలా ఉపాధిగా ఏదైనా పనిచేస్తుంది సత్వోపాధి మంచిది సత్వోపాధి మంచిది కాబట్టి మేము ఏముని పూజించాలనుకుంటున్నాము అదేమిటి కూరలు కూరలు కూరలు ఇలాగ కొమ్ములు కూరలు పెట్టి పూజిస్తే ఎలా ఉంటుంది అలా ఎందుకండి కొమ్ములు కూరలో ఉంటూ తమోగుణం కదా వద్దు కొమ్ములు కోరలు ఉండు అసలు ఇక్కడ ఆకారం మాట లేదండో ఇక్కడ ఆకారం మాట లేదు ఈశ్వరుడు అందరినీ సంహరించేస్తాడు పోలిచేస్తాడు కొట్టేస్తాడు అని ఆ పోనే అలాగే ఉపాసన అలా వద్దండి కొంచెం సత్వగుణంలో పండి ఉపాసన సాత్వికంగా ఉండిట్లో చూసుకోవాలి ఉపాసకులు ఉపాసన చేసేవాళ్ళు మంత్రజాపన చేసేవాళ్ళు చిన్ధి ఛిన్ధి భింది భింది హ్రాం హ్రీం ఫట్ స్వాహ అలా మొదలెట్టకుండగా మీరు చింధి అని అంటే రెండు మహాప్రాణవర్ణాలు పలకాల్సి ఉంటుందండి అది ఛా ధా రెండు మహా ఒక మహాప్రాణవర్ణానికే దిక్కు లేని పరిస్థితి ఉంటూ ఉంటే భింధి చింధి ఇటువంటివి పలకడం కూడా కష్టం అంటే అత సత్వగుణోపాధిలో పోతే మంచిది శంకరులు ఎప్పుడు సత్వగుణోపాధికి ప్రాముఖ్యం నీకు ఉపాధి వద్దు నీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉపాధి వద్దు విధ్వస్త సర్వ విశేషంగా నువ్వు ఆత్మవిష్ణుడే ఉడు అబ్బే మాకు అంత పని మేము చేయలేవు బాబు ఉట్టికి ఎగరలేనమ్మా స్వర్గానికి ఎగురుతుందా అని తెలుగులో సాగు తగ్గుతుంది మేము స్వర్గానికి అంత ఎత్తి ఎగరలేవయ్యా మాకు కొంచెం చిన్న ఓ ఉపాధి పెట్టి కొంతకాలం ఉపాధిలో మేము ఉంటాము ఉపాధి మిథ్య పోలం మిథ్య అయితే పెట్టు ఉపాధి ఒకటి పెట్టు ప్రావేశాలుగా సరే పెట్టుకో సత్వగుణోపాధి పెట్టుకో సత్వగుణోపాధి ఎలా ఉంటుంది ఈశ్వరుడికి వీడికి తేడా వచ్చేస్తుంది